నశ్రృణన్మూతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా మధ్యమాం అస్మార్యపర్యంతం వందే గురు పరపరా ఓం భద్రం కణేభిశృణుయామదేవాద్రం పశ్యే మోక్ష స్థిరైరంగైస్తువాంస స్నూభి యేమదేవ్యదాయుస్తిన ఇందో వృద్ధశ్రవాస్తిన పూషాభిష్వేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టమేని స్వతి నో బృహస్పతిర్ద్యాతుమ్ శాంతి తిశాంతి తస్మాదేవ విదినం అద్వైతే యోజేత్ స్మృతి అద్వైతం సమను ప్రాప్య జడవల్లోకమాచరే నిస్తుతిర్ నిర్నమస్కార శాస్త్రననుమత్యతిరే య దృచ్ఛాయాతులమాత్రేణా అలం ప్రత్యయత్ కింద టీకాకారులు ఆ యాదృచ్ఛిక హాని కుదానికి ఉంటే బాగా రాశారు యదృచ్ఛలాభ సంతుష్ట హాని గీతలో ఆరోగ్యంలో ఒక ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అదే అర్థం యాదృచ్ఛికో భవేది ఏదో ఒకటి లభిస్తుంది లభించిందో సంతోషించడానికి ఇప్పుడు ఆకలిగా ఉందనుకోండి ఏదో లభిస్తుంది సంథింగ్ యువ్ బ్యాట్ దీనికోసం తాజా వంకాయలు తాజాగా ఉన్న వంకాయలతోటి కూర కారం పెట్టి అలాగే అక్షలు అంటే వాహనం ఉంటుంది ఒకేంద్రమే కానీ సంథింగ్ సో అలా అంటే అలాంటి దృష్టికోణము చాలా మంచిది యాదృచ్ఛికుడుగా ఉండగలను సో తర్వాత జ్ఞాని వ్యతి వ్యతనశీల సాధకుడైతే ఆ జ్ఞానాన్ని పొందే మార్గంలో బాగా కృషి చేస్తాడు ఎఫర్ట్ ఉంటుంది సిద్ధుడైనట్లయితే ఆ స్థితిని నిలబెట్టుకుంటూ ఉంటాడు సో అటువంటి సాధకుడు లేక యతి చాలా ఆర్డినరీగా ఉంటాడు నిన్న మనం అది డిస్కస్ చేస్తున్నాం మన అభిప్రాయం ఎవరినో వీరిని వారిని మనం పరామర్శ చేయటం ముందు తాత్పర్యం లేదు అంటే సమాజంలో ఒక దృష్టికోణం ఉంటుంది అది శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుంది ఈ ప్రాబ్లం అండ్ దెన్ అక్కడితో ఆగదు సమాజంలో కొన్ని అలవాట్లు హ్యాబిట్సు కస్టమ్స్ బిల్డప్ ఉంటాయి అవి అవి ఎలాగ బిల్డప్ అయి ఉంటాయంటే అవి దే బికమ్ సెక్రోసాంట్ సేక్రెడ్ కౌ్ కింద తయారవుతాయి వాటికి ఏమి బేసిస్ ఉండదు ఉరికే సేక్రెడ్ కౌ అంతే తెలంగాణ తెలంగాణ తెలంగాణలో ఏమీ లేదు అయినా ఉరికే ఇట్సే సేక్రెడ్ కౌల కింద ఉంటుంది బేసిస్ ఏమి ఉండదు ఊరికే హడావిడ్ అంతే దాని గురించి ఏదైనా అనాలంటే కొంచెం హెజిటేట్ ఈ హెజిటేట్ చేసి అందరూ వంద మందిలో తొంభై మంది హెజిటేట్ చేస్తారు ఎవడో ఒకటి ఉంటాడు వాడు హెజుకేట్ చేయకుండా అంటాడు ఏమీ లేదా మీరు ఊరికే రాజకీయ నిరుద్యోగం తప్ప అలాంటిది ఏం లేదని ఎవడో ఒకటి అంటాడు వీళ్ళందరూ వెళ్ళి వాడి మీద విడుచుకు పడతారు అలాగే జగద్గురు జగద్గురు జగద్ ఏమిటి జగద్గురు ఇంతమంది జగద్గురువులు ఉండి హిందూయిజం నుంచి క్రిస్టియానిటీలో కన్వర్షన్స్ అయిపోతున్నాయి బాబు ఆయన ఈ గోల్ ఏమిటి మళ్ళాను ఇప్పుడు హిందూయిజంకి పట్టుకున్న పెద్ద సమస్య ఏమిటంటే అందరూ వెళ్ళి క్రిస్టియానిటీలోకి పోతున్నారు ప్రపంచంలో ఈ కన్వర్షన్ ప్రాబ్లం హిందూస్కి తప్పింది ఎవరికి లేదు నోబడి ఎల్స్ హ్యాజ్ ఇట్ ముస్లిమ్స్ డోంట్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ సో ఎక్కడా లేదు సమస్య జపాన్ వాళ్ళకి లేదు బుద్ధిస్టులకి లేదు బుద్ధిస్టులు మీరు ఎప్పుడైనా కన్వర్షన్స్ ఆపండి కన్వర్షన్స్ అలాంటి సమస్యలు వాళ్ళకేం లేవు అలాగేదో టిబెట్ని చైనా వాడి ఆక్రమించి కూర్చున్నాడని ఆ సమస్యను మతానికి సంబంధించిన సమస్య లేదు ఈ కన్వర్షన్స్ ఆపండి బాబోయే సమస్య మనకే ఉంది విచ్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ ఎఫర్ట్ అవసరం ఆపాల్సిన అవసరం ఉంది దాన్ని బట్టి మీకు ఏం ప్రూవ్ అయింది వీళ్ళు ఊరితే అనుకోవడమే కానీ గురువులు గురువులు గురువును మనమే అనుక్కుని మనమే సంతోషపడమే తప్ప ఏమీ దానివల్ల ఎఫర్ట్ ఏమీ లేదని మనకి స్పష్టం అయిపోతుంది కదా అందుకే ఈ కాంట్రడిక్షన్స్ అలా సోషల్ కాంట్రడిక్షన్స్ అలా ఉంటాయి వాటి గురించి ఎవరూ మాట్లాడ్డు అలాంటి కొట్టుగా ఎవడో మాట్లాడతాడు ఎవడో వాళ్ళు ఉంటాడు నిస్కృతి నమస్కారా అన్నప్పుడు ఏం చెప్పాలి మరి సో ఆ రకైజ్ ఉంటా అని వాడు ఎవడో ఉంటాడు అటెవర్ సో జ్ఞాని చాలా ఆర్జినరీగా ఉంటాడు చాలా ఆర్జనరీగా ఉంటుంది మీకు కుంభమేళ నార్త్ ఇండియాలో ఇంకో టైప్ ఉంటుంది కుంభమేళాలో ఈ సాధు ప్రొసెషన్ ఉంటుంది ఆ ప్రొసెషన్లో మీకు ఎన్ని వికృతులు కనపడాలో అన్నీ కనపడతాయి ఒక వికృత ఏమిటి ఉంటుందంటే ఈ స్వా స్వామిలో పల్లకీలో మోసుకొస్తూ ఉంటాం ఇదొక వికృతి ఈ నరయానములు అన్నవి ఈ చిరికలలో మను మనుషులు మోసే ఆస పల్లకీలు మనిషి ప్రయాణం చేయడం అన్నది అది మిడివల్ టైమ్స్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ ఓకే ఇప్పుడు కూడా కొంచెం వాతావరణం చూసుకునే మనం బిహేవ్ చేయాలి దాంట్లో ఈజీ టూ రైట్ ఆఫ్ రాంగ్ అని కాకుండా దాని సోషల్ రెస్పాన్స్ ఎలా ఉన్నది కూడా చూసుకోవాలి సో పది మంది మోస్తూ ఉంటే మనుషులు ఒక నేను పైను కూర్చోబెట్టి పది మంది మోస్తూ ఉంటే అది చూడడానికి అంత పెద్ద బాగుండదు ఈ కాలంలో బాగున్నది ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ల క్రితం బాగానే ఉండేది కానీ ఇప్పుడు బాగుండదు ఇరవై ఒకటో వచ్చేసిన తర్వాత అంతా రాజకీయ చైతన్యం బాగా పెరిగింది ఈ సమత్వ భావన సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అన్నీ తగ్గిపోయాయి అంద పూర్వం నాలుగు క్ర క్యాస్ట్లు నాలుగు ఒకే వర్ణం అందరూ అందరూ బిజినెస్ పీపుల్ అయి ఇంకా అందరూ వైశ్య క్లాస్ ఇంకే మిగతా క్లాస్ ఏమీ లేదు ఎవ్రీబడీ ఈజ్ అ వైశ్య సో ఆ స్థితి నడుస్తోంది ఈ స్థితిలో ఒకళ్ళు పోయడం ఇంకొకళ్ళు కూర్చోవడం ఇటువంటివి ఏమీ అంత పెద్ద బాగుండదు కొంతమంది ఏనుగుల మీద వస్తారు గంగానజు స్నానం చేయడానికి ఏనుగు మీద రావడం ఏమిటి ఆయన సాధు సన్యాసి ఏనుగు మీద రావడం రాజు ఏనుగు మీద వచ్చేటంటే అనుకోవచ్చు కానీ ఏనుగు ఎందుకు వాట్ ఈస్ దాట్ ఏనుగు మీద రావడం అంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఏదో జీప్లోనో కారులోనో వస్తే పర్వాలేదు కానీ ఏనుగు మీద రావడం ఏంటి తర్వాత నేనే ముందు స్నానం చేయాలి ఇంకెవరూ స్నానం చేయకూడదు వాట్ కైండ్ ఆఫ్ రూల్ ఇట్ ఈస్ హూ ఈజ్ రన్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వై యూఆర్ హెల్ప్ టు సచ్ థింగ్స్ ఒకవైపు సమాజం క్రిస్టియానిటీల కన్వర్షన్స్ అయిపోతున్నాయని గబ్బోలు పెడుతూ ఇంకోవైపు ఈ రకమైన అన్నెసెసరీ వాటికి అలా వేళ్లాడుతూ ఉండటం వీటిని అన్నింటినీ కూడా డంప్ చేసి ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ అనే ప్రిన్సిపుల్తో స్వామి వివేకానంద నేను మహాత్ములు చూపించిన దారిలో ఎందుకు నడవలు ఇంకా ఏమిటి ఆలస్యం శాస్త్రంలోకి వస్తే మనకి కనపడే వాటికి వేటికి బేసిస్ ఉండటం సో ఎక్కడో బేసిస్ని వెతికి పట్టుకుంటే దొరుకుతాయి అలాగే ప్రతిదానికి ఉంటుంది బేసిస్ కానీ మీరు పనిషత్తులు గీత అలాగే ఏదైనా ఒక రెస్ట్రిక్టెడ్గా ఒక నేరో ఏరియాని సెలెక్ట్ చేసుకుని దానికి కమిట్ అయిపోవాలి అలాగే మీరు కమిట్ అయినట్లయితే వీటన్నిటికీ బేసిస్ ఏం కనపడదు ఎందుకంటే యతిహీ యాదృచ్ఛుకోభమే చాలా ఆర్డినరీగా ఉంటాడు ఇది ఒక దృష్టి ఇంకొక దృష్టి ఎలాగంటే జ్ఞాని అంటే సమ్ మిస్టిక్ పవర్స్ కలిగి ఉంటాడు వీటిలో ఒకటి క్లైర్ వాయన్స్ అంటే మీ మనసులో ఏముందో నేను చెప్పాడు లేకపోతే దూరంగా ఏం జరుగుతుందో నాకు ఇక్కడే తెలిసిపోవడం లేకపోతే భవిష్యత్తులో జరగబోయేది నాకు తెలిసిపోవడం ఇదంతా ఇది దిస్కైండ్ ఆఫ్ మిస్టిక్ పవర్స్ జ్ఞానికి పవర్స్ ఉండవు ఇదంతా కూడా ఈ పవర్స్ ఫలానా వారికి కూడా అంగీకారం కాదు ఈ పవర్స్ కేవలము బిలీవర్స్ మైండ్లో ఉన్నాయి తప్పిస్తే మరి ఇంకెక్కడా లేదు బిలీవర్స్ మైండ్లో ఉన్నాయి సో అంతకంటే ఇంకా వేరే ఎక్కడా లేవు సమ్ రియల్ ఫిజికల్ టఫ్ తపస్సు చేసిన సందర్భాలు కొన్ని కనపడతాయి ఎక్స్ట్రాడినరీ తపస్సు హీట్ని తట్టుకోవటం చలదనాన్ని తట్టుకోవటం ఆహారం లేకుండా చాలా కాలం ఉండటం నీరు లేకుండా చాలా కాలం ఉండటం ఇటువంటి కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రాగెస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ పవర్ మీకు కనపడుతుంది అసలే లేదని నా అభిప్రాయం కాదు ఎక్స్ట్రాడినరీ ఉంటాయి ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి అంతేగాని మిస్టిక్ అన్నవన్నీ కూడా అవి బిలీవర్స్ యొక్క కల్పన మాత్రంగానే ఉంటాయి వాటిల్లో అలాగంటే ఇంపార్టెన్స్ వాటికి ఇవ్వకూడదు కాబట్టి జ్ఞాని చాలా సరళంగా ఉంటాడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే ఈ యోగులు సిద్ధ యోగులు కుండలిని యోగులు వీళ్ళందరికీ బోల్డ్ బోల్డ్ మహిమలు అవి విభూతులు పవర్సు ఉంటే ఉండొచ్చు కాక కానీ వాళ్ళెవరికి ఆత్మస్వరూపం అయితే ఖాయంగా తెలియదు ద డోంట్ నో దట్ పార్క్ that దే డోంట్ నో గాల్లో నడిచేస్తే పోనీ నడవనివ్వండి ఒక ఆయన ఉన్నాడు ఆయన గాల్లో నడిచేస్తాడు పోనీ లెట్ ఇట్ బి సో అది బిలీఫ్ అని నేను ఎందుకనలే నిజంగానే అని పోనీ ఇంకొక ఆయన నీట్లో నలిచేస్తాడు పోనీ అది సత్యమే అవ్వనివ్వండి ఇంకొక ఆయన ఇప్పుల్లో దూకేస్తాడు పోనీ అది సత్యమే కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా సత్యాలు కావని నేను అంటున్నాను కాదండి అవన్నీ సత్యమే ఓకే అవన్నీ సత్యమే కానీ వీళ్ళెవళ్ళకి కూడా ఆత్మస్వరూపం గురించి తెలియదు ఎదు ఆత్మస్వరూపం గురించి తెలుసున్న జ్ఞాని వీళ్ళకెవలకి మళ్ళాగా ఉండదు దట్ ఈస్ ది పాయింట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యతి హి యాదృచ్ఛికో భవేత్ అదొకటి గమనించాల్సిన విషయం సో భాష్యకారులు ఏమంటారు చూద్దాము స్థుతి నమస్కారాది సర్వకర్మవర్జిత వెరీ ఇంట్రెస్టింగ్ ఆయన స్థుతి చేయడు నమస్కారం చేయడు అనే స్థుతి నమస్కారము మొదలైనటువంటి కర్మలన్నీ కూడా ఆయన త్యాగ విడిచిపెట్టేసి ఉండేస్తాడు తర్వాత స్థుతి నమస్కారాలని స్వీకరించడం అని కూడా అర్థం చెప్పవచ్చు మీ స్థుతి ఏంటంటే స్థుతి లేనివాడు అంటే ఇతరులు చేసే స్థుతి లేకపోవటం ఇతరులను పనికట్టుకుని స్థుతించకపోవటం అదే ఒక చోట నేను చదివాను స్వామి ప్రభవానందాన్ని ఉండేవారు కాలిఫోర్నియాలో ఆయన గురించి క్రిస్టోఫర్ ఈషర్వుడ్ అనే ఒక ఫిలాసఫర్ రాశాడు సో అతను ఏమన్నా రాశాడంటే ప్రభవానంద దగ్గర మేము కనుక్కున్న ఒక లక్షణం ఏమిటంటే ఆయన ఎదుటివాడిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఏనాడు చేయలేదు అన్నారు సార్ సాధారణంగా ఇప్పుడు ఒక సన్ నాలా సన్యాసం ఉన్నాడు అనుకోండి సపోజ్ ఏదో ఏదో ఒక స్థానాన్ని నేను పెట్టి అక్కడ నేను కూర్చొని ఉంటే నా ఎఫర్ట్ ఎలా ఉంటుంది వచ్చిన వాళ్ళందరినీ నేను ఇంప్రెస్ చేయాలి అది చాలా సహజంగా స్వీకరి అది ఒక సహజ లక్షణంగా అందరూ కూడా స్వీకరిస్తారు భక్తులు స్వీకరిస్తారు మహాత్ములు స్వీకరిస్తారు సో నేనేం చేయాలి నేను అందరినీ ఇంప్రెస్ చేయాలి ఎలా ఇంప్రెస్ చేయాలంటే అనేక పద్ధతులు కేవలము ముఖ తేజస్సుతో ఇంప్రెస్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తారు వేషంతో మాలలతోటి ఇంప్రెస్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు జుట్టుతో ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేస్తారు కేవలం జుట్టుని ఆశ్రయంగా చేసుకుని ఇంప్రెస్ చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు సమాజంలో తర్వాత ఉపన్యాసం చెప్పో లేకపోతే పాఠం చెప్పో ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేసేవాళ్ళు మరికొంతమంది ఇది ఇదో ఒక కేటగిరీ ఇది చాలా ఉన్నత స్థాయికి చెందిందని ఒక అభిప్రాయం ఐఆమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ ఏమండి పాఠం చెప్పేసి ఇంప్రెస్ చేసేయడం వాళ్ళందరూ పాఠాలు చెప్పకుండా వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు మేము పాఠాలు చెప్పేసి మేము గొప్పగా ఓ కొంతమంది అనుకుంటారు అదో ప్రొఫెషనలిజం దట్ అది కూడా అంత యోగ్యమైనది ఏం కాదు ఈ ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది దట్ ఈస్ నాట్ కన్స్టర్డ్ వర్దీ ఆఫ్ పీపుల్ గట్ ఇంప్రెస్డ్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు గులాబీ పువ్వు వికసిస్తుంది మనం ఇంప్రెస్ అయిపోతాం అబహ ఎంత అద్భుతంగా ఉందండి ఇదండి అదండ భయంకరంగా ఇంప్రెస్ అయిపోతూ ఉంటాం మనం అది ప్రయత్నించదు మనం ఇంప్రెస్ అవుతాం అలాగంటే యాదృచ్ఛికత స్పాంటేనిటీ ఉండాలి తప్ప ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఉండదు స్థుతి నమస్కార తర్వాత సన్యాసులు ధనాన్ని పోగేయటం అనే ఒక కార్యక్రమం కనుక మొదలుపెడితే వాటెవర్ మేబి ది రీజన్ మీరు కూర్చుని బొక్కుతాడని నా అభిప్రాయం కాదు ఏదో దేశ ప్రజాసేవనో ఏదన్నో ఏదనో చేస్తాడు లేదా యజ్ఞాలు యోగాలు చేస్తాడు ఇంకే కదా ధనాన్ని పోగేసి యజ్ఞాలు యోగాలు చేస్తారు లేకపోతే సేవా కార్యక్రమాలు చేస్తారు లేకపోతే ఆశ్రమాలు అలా మేడల మీద కట్టుకుంటూ పోతారు ఈ మూడే ఉన్నాయి మిగిలినవి వాటెవర్ మేబి ది రీజన్ హవెవర్ వ్యాలిడ్ ద రీజన్ మేబీ మీరు ధనాన్ని ప్రోగ చేయటం అనే ఒక కార్యక్రమం పెట్టుకుంటే మీరు నిష్కృతి నిర్నమస్కారా వర్కౌట్ కాదు మీరు స్థుతి చేయాల్సి ఉంటుంది నమస్కారం పెట్టాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు నమస్కారం అహంకారానికి సంబంధించిన మాట కాతి ఇక్కడ నమస్కారం అభిప్రాయం వాడి జేబులో ఉన్న డబ్బులు మనకి రావడం కోసం నమస్కారం పెట్టడం జ్ఞాని ఉండదు అని చెప్తున్నారు సో దాన్ని ఆ విధంగా కాషస్గా అర్థం చేసుకోవాలి తర్వాత జ్ఞాని యాదృచ్ఛిక అంటే సర్వకర్మవర్జిత ఈ నిస్పథాకార యవచ సో ఏ కర్మనే ఒక కర్తగా చేయడు యాదృచ్ స్పాంటేనియస్గా సహజంగా జరిగే కర్మలేవో యాక్షన్స్ ఉంటాయి తప్ప పని కట్టుకునే ఒక లక్ష్యాన్ని పొందటం కోసం చేసే కర్మ జ్ఞాని యొక్క జీవితంలో ఉండదు ఒక రూల్ ఒకటి ఉంది ఒక జనరల్ రూల్ మరి ఏ కర్మ ఒక లక్ష్యం కోసం చెబితే బతకడంలాగా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్న అది గుడ్ మీనింగ్ వెల్ మీనింగ్ క్వశ్చనే తప్పేం కాదు కానీ తత్వం తెలుసున్న ప్రశ్న మాత్రం కాదు ఎందుకంటే ఒక రూల్ ఒకటి ఉండే లా నేచర్ నేచర్స్ లా ఏంటంటే మీకు ఏది అవసరమో అది మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎప్పుడో తెలుసునండి కానీ మీ వైపు నుంచి మీరు కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి అదేమిటంటే మీకు ఏది అవసరం కాదో దాన్ని మీరు అడగక్క అది కండిషన్ కాబట్టి అవసరం కాని దానిని మీరు మనసా కూడా కాంక్షన్స్టం మానేస్తే అవసరమైనవన్నీ కూడా పరుగులు తీసుకుంటూ మీ దగ్గరకు వచ్చి ఈ స్టేట్ ఆఫ్ కంప్లీట్ డిస్పాషన్ అండ్ డిటాచ్మెంట్ అని అంటారు కంప్లీట్ డిస్పాషన్ అండ్ డిటాచ్మెంట్ పూర్ణ వైరాగ్యము అసంగత ఆ స్టేట్ని చాలా కొద్దిమంది మాత్రమే రీచ్ అవ్వగలుగుతారు ఆ స్టేట్లో ఉన్న మనిషి గురించి మనం మాట్లాడుతున్నాం సో అది ఆ స్టేటు అంటే మీరు కనుక ఆ రకమైన అసంగతని ఆ రకమైన వైరాగ్యాన్ని మీరు కనుక అభ్యాసం చేయగలిగినట్లయితే దట్ ఈస్ ద డోర్ టు లిబరేషన్ మీరు జీవన్ముక్త జీవన్ముక్త అవస్థ మీకేం దూరంగా ఉండదు మీరు చాలా దగ్గరగా వెళ్ళిపోతారు జీవన్ముక్త అవస్థకి కాబట్టి అటువంటి యాదృచ్ఛికత దాన్ని శాస్త్రం చెప్తూ ఉంటుంది కంప్లీట్ డిస్పాషన్ అండ్ డిటాచ్మెంట్ దాన్ని శాస్త్రం చెప్తుంది ఆ తర్వాత మరో సంగతి ఏమంటే సో సర్వకర్మవర్జిత అంటున్నారు శంకరులు అంటే ఒక లక్ష్యం మనసులో పెట్టుకుని కర్మ చేయటం అనేది జ్ఞాని యొక్క జీవితంలో ఉండదు అని అనుకుంటున్నారు ఎందుకంటే దీంట్లో రహస్యం ఉంది ఇది కూడా మళ్ళీ నేచర్స్ లా మీరు జాగ్రత్తగా గమనించదగ్గ లానే అది ఎలా ఇప్పుడు మీరు ఒక కర్మ చేశారనుకోండి మనం ఏమనుకుంటాం ఈ కర్మ చేసేసి లక్ష్యాన్ని పొందేసి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాము అనుకుంటాం అది డజన్ వర్క్ లైక్ దాట్ మీరు ఒక కర్మ చేస్తే దట్ లీడ్స్ టు అనదర్ ఎఫర్ట్ మన ఎఫర్ట్ లీడ్స్ టు అనదర్ ఎఫర్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఆశ్రమం కట్టడమో అని ఒక పెద్ద బిల్డింగ్ కట్టడమో మీరు ఎవరో ఒక ప్లాట్ ఇస్తారు వాళ్ళ దగ్గర ఒక ఉదాహరణ ఉదాహరణ స్వభావం ఉంటుంది తర్వాత ఇవ్వాలనేటువంటి వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకుంటాయి ఓ ప్లాట్ మనకిస్తారు ఇచ్చినప్పుడు మనం ఎఫర్ట్ చేసి అది తీసుకుని దాన్ని మన పేరు మీదకి మార్చుకోవడం అనే ఒక ఎఫర్ట్ చేస్తే ఆ ప్లాట్ని అలా వదిలేసి పెట్టడానికి వీలు లేదు సినిమా మిషన్ విశాఖపట్నం నేను హరిశ్ణు యూనివర్సిటీ డేస్లో ఉన్నప్పుడు విశాఖపట్నం సినిమా మిషన్కి వెళ్తూ ఉంది అక్కడ ఒక పిత్తూలియర్ కేసు ఒకటి జరిగింది సముద్ర తీరాన అంటే పెదవాళ్ళ తీరు అంటే ఒక విలేజ్ కింద ఉండేది అది సిటీతో సంబంధం లేకుండా ఎక్కడో మూల బారేసినట్టు ఉండేది అక్కడ ఏవో కొంతమంది విద్యార్థులను హాస్టల్లో ఉండని విద్యార్థులు కొంతమంది ఓ పది మంది విద్యార్థులు వీళ్ళకివో ఒకటి రెండు హోటలు మెస్సు తర్వాత ఆ గ్రామంలో నివాసం చేస్తున్నటువంటి ప్రజలు ఇరవై కుటుంబాలు కొంచెం ఇంకొంచెం సముద్ర తీరానికంటా వెళ్ళిపోతే ఒక కొన్ని ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అలా ఉండేది అక్కడ ల్యాండ్ అంతా కూడా కొండలు గుట్టలు కింద ఉండేది చాలా చిత్రంగా ఓపెన్ ల్యాండ్ కింద ఉండేది కూడా అక్కడ ఒక ఆయన ఒక థౌజండ్ యార్డ్స్ ల్యాండ్ అని చిన్నమాషన్కి రాసిచ్చారు చిన్మానంద గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్లో రాసిచ్చారు అది రాసిచ్చినప్పుడు దాని మొత్తం ఖరీదు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఇరవై రెండు మాట అంటే గజం రూపాయి కూడా లేదు ఆ రోజుల్లో అలా ఉండి అదేదో అలా పడుంది అది చిన్నామేషన్ వాళ్ళు తీసుకున్నారు పొందే ఆయన ఇచ్చేవారికి ఆదరణమైన తీసుకున్నారు వాళ్ళు ఏదో చేద్దామని తీసుకున్నారు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అక్కడ అడవి ఆ తర్వాత ఏమైందంటే ఓ ముప్పై సంవత్సరాలు ఈ ఇచ్చిన కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు పిల్లలు పుట్టే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు దృష్టి దాని పడింది అది ఖాళీగా ఉంది దాని చుట్టూ బిల్డింగ్స్ వచ్చేసాయి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు వచ్చేసాయి ఇది ఖాళీగా ఉంది దీని ఖరీదు ఇప్పుడు కోటి రూపాయలు దాంతో అందరి కళ్ళు ధర్మ పడ్డాయి సో చిన్నవాహమిషన్ వాళ్ళు మేము ఇప్పుడు అక్కడ సెంటర్ కడతాము అని మొదలుపెట్టారు అక్కడ చిన్నవామి మిషన్కి వచ్చేసి జనం ఎక్కువైపోయి కాదు ఆ ల్యాండ్ ఉంది కాబట్టి తర్వాత అప్పుడు ఈ ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే నేను ఇచ్చిన ల్యాండ్ వాడుకోలేదు కాబట్టి వీ కెన్ రీజనబుల్ టైం ఐ టేక్ ఇట్ బ్యాక్ అని కోర్టులో కేసు చేశారు కోర్టులో కేసు చేయాల్సి వచ్చింది ఎందుకంటే మాకు ఇచ్చేసి ఏమని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు అరే వెళ్ళవే నువ్వు చిన్నవాహ స్వామికి నువ్వు ఆయన చిన్నవానంద్ గారు లేరు ఇప్పుడు సో ఆ కేసు ఏమైందో నాకు తెలియదు కొట్టేసినట్టు ఉన్నారు లేకపోతే ఏదో మొత్తానికి ఆ కేసు అలా నడిచింది సో దిస్ ఓన్లీ షోస్ నేను ఇంకేద కృష్ణాంతం చెప్పాను ఒక కర్మ చేస్తే ఇట్ లీడ్స్ టు అనదర్ ఎఫర్ట్ యూ డూ వన్ థింగ్ యూ హూ డూ అనదర్ థింగ్ తర్వాత ఒక పని చేయటానికి మొదలు మీరు లంచం ఇవ్వాల్సి ఉంటుంది ఏ పని చేద్దామన్నా లంచం ఇవ్వాలి తర్వాత అసత్యం పలకాలి చేస్తూ ఉంటే అసత్యం పలకాలి ఏదో అసత్యాలు పలకందే మీరు నడపలేరు తర్వాత ఏవేమో చేస్తూ ఉండాలి ఈ రకంగా ఆల్ ఎఫర్ట్ లీడ్స్ టు మోర్ ఎఫర్ట్ మనం బిల్డప్ చేసేస్తే సరిపడదు బిల్డ్ చేసింది మెయింటైన్ చేయాలి ఎక్వైర్ చేసింది ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోకపోతే అది లాస్ అయిపోతుంది ఎవడో కొట్టుకుపోతారు లేకపోతే అలా పని ఎట్లా పెడితే డిక్కే అయిపోతుంది సో తర్వాత పోనీ మనం సంపాదించి పెట్టుకుంటే మనకే ఉంటుంది కదా అంటే చూడండి అల్టిమేట్లీ ఇది నాది అని చెప్పదగ్గది ఈ సృష్టి మొత్తంలో ఏది ఉండదు నాది నేను అని వీడు చెప్పగల మీద ఆత్మస్వరూపం తప్ప దేహాన్ని గురించే నాది నేను అని చెప్పలేదు కాబట్టి వాట్ ఈజ్ ఇట్ దత్ వేర్ దీ కాబట్టి స్పాంటేనియస్గా చేయాల్సినటువంటి క్రియలు ఏవో జరుగుతూ ఉంటాయి అల్టిమేట్ స్టేట్ ఆఫ్ డిస్పాషన్ అండ్ డిటాచ్మెంట్ అసంగత అండ్ వైరాగ్యము అది రీచ్ అవ్వటానికి తప్పనిసరిగా సాధకుడు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అంతేగాని ఏదో వేదాంతం పేరు చెప్పి ఆస్తులు పోవేయడం దేవుడి పేరు చెప్పి బంగాళాలు కడుతూ ఉండడం ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఒక పెద్ద సంసారం ఐ డోంట్ నో ఇట్స్ వాల్యూ ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఆఫ్ ఎయిట్ శాస్త్రంలో అయితే మటుకు ఇలా చెప్తారు లోకంలో చూస్తే శాస్త్రంలో ఉన్నట్టు ఉండదు గీతలో ఉన్నట్టే ఉండదు ఇంకే గీతను ప్రమోట్ చేసుకున్నామంటారు తప్పిస్తే గీతల శ్లోకం ఒక శ్లోకానికి తగ్గట్టుగా ఉండదు అక్కడ వ్యవస్థ ఊరికే ఊళ్ళో వాళ్ళు కొంతమంది బయలుదేరుస్తారు హై స్కూల్ విద్యార్థుల చేత గీతా శ్లోకాలు కంటస్థం చేస్తూ ఉంటారు నువ్వు గీతా శ్లోకాలు హై స్కూల్ విద్యార్థుల చేత ఏం ఒక శ్లోకం ప్రకారం జీవించంటే అది పనికిరాదు మళ్ళా అది కష్టం హై స్కూల్ విద్యార్థులు అందరినీ పోగేసి చేత గీతాత్మ శ్లోకాలు కంటస్థం చేస్తాము సో ఈ విధంగా ఏదో ఎద్రవాడి చేత గీత కంటస్థం చేస్తాననే కానీ తను ఆ గీతను నేర్చుకుని దాని ప్రకారం జీవిస్తాననేవాడు చాలా అదుటు ఎందుకంటే అది డిఫికల్ట్ థింగ్ కూలో వాళ్ళందరికీ అప్లికేషన్ ఫార్మ్స్ ఇచ్చి సంతకాలు పెట్టించి వాళ్ళ చేత గీత కంఠస్థింగ్ చేయించటం మంచిదే గాడ్ బ్లస్ మంచిదే ఏదో గీతా కంఠస్థింగ్ చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళలో ఎవరైనా కొంతమంది పైకి వచ్చినట్లయితే ఆనందమే దానిపైన సందేహం ఆ సంస్కారం వేసి భవిష్యత్తులో వాళ్ళకు ఉపయోగపడవచ్చు దట్ సెన్స్ దట్ ఈస్ గ్రేట్ కానీ వాట్ అబౌట్ వన్ సెల్ఫ్ స్తు నమస్కారాది సర్వకర్మ వర్జిత అందాము త్యక్త సర్వ బాహ్య ఈషణ సో మరి శంకరులు అలాగే మాట్లాడతారు ఆయనకి ఛాన్స్ ఇస్తే ఆయన మాట్లాడే భాష అలాగే ఉంటుంది సో చాలా సహజంగా మాట్లాడేస్తారు ఆయన భాష్యకారులు మనం దాన్ని ఆకలింపు చేసుకోవడానికి తలకిందులు ఉంటాం బాహ్య ఏషణలు బాహ్య అంటే బయట నుండే వాటికి ఎందలి ఏషణ అంటే కామన అని అర్థం సర్వ అంటే సర్వము ఛదించమన్నాం ఏది అక్కర్లేదు ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అనే ఎందుకంటే దెర్ఆర్ టూ థింగ్స్ మనిషి కామనలకి భయాలకి దాసుడుగా బతుకుతూ ఉంటాడు కామన అంటే బయట ఉన్నది ఏదో నాకు కావాలి భయము అంటే బయట ఉన్నదాని వలన నాకు హాని కలదు ఈ రెండు కూడా తప్పు బయట ఉన్నది ఏదీ నీకు అక్కర్లేదు నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకో బయట ఉన్నదాని వలన దేని వలన నీకు హాని లేదు నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకో సపోజ్ ఇక్కడ పెద్ద పులు నిలబడి నా మీద దూకడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు బయట ఉన్న దాని వలన నాకు హానుందా లేదా లేదు తెలుసుకో తెలుసుకుంటే బాగుంటుంది అది హాని లేదు అది శాస్త్రం చెప్పేటువంటి సత్యం హాను ఉంది అనుకుంటే నువ్వు సంసారం అయిపోయావు ఇంకేమీ కాబట్టి సర్వబాహ్య ఏషణలను త్యాగము చేయుట జ్ఞాని యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే సుఖము దుఃఖము అనే వాటి యొక్క ప్రభావం జ్ఞాని మీద ఇంచుమించి ఏమీ ఉండదు జనులు ఏది సుఖమని వెంపర్లాడతారో దాని ఎందు సుఖత్వ భావనే ఉండదు జ్ఞానికి జనులు ఏది దుఃఖమని భయపడుతూ ఉంటారో దాని ఎందు జ్ఞానికి దుఃఖత్వ భావనే ఉండదు జనులు పెళ్లి సుఖమని డైవర్సు దుఃఖం అనుకుంటారు జ్ఞానం అలాగే అంటే కొన్ని రివర్స్ అనుకుంటాడా పెళ్లి దుఃఖమని డైవర్సు సుఖం అలాగా కూడా అనుకోడు ఏమీ అనుకోడు ఏమేమనుకోడు రివర్స్ అనుకుంటాడు అనుకోలేదు సో జ్ఞాని అలాగే జనులు పుట్టుక సుఖమని పుట్టుక మంగళమని డెత్ అమంగళం అని అనుకుంటారు జ్ఞానం అలాగే అనుకోడు రివర్స్ కూడా అనుకోడు ఏమనుకోడు ఎవరిలో పిల్లాడు పుట్టాడు అలాగే శుభం అంటాడు తర్వాత ఈ అలవాటుతో వాళ్ళు ఎవరోలో పోయారంటే అలాగే పోయారు ఆ శుభం అన్నా మీరు ఆశ్చర్య కూడా అక్కర్లేదు వీడి కంగారు కూడా అలాగన్నా ఎందుకంటే ఎవరైనా పోయారంటే ఓహో అలాగా అనుకంటే దాంట్లో ఏమో అంతకంటే ఇంకేముంది ఎందుకంటే పోవడముల జాలి వీసడం ఎంత సహజమో పోవడం అంత సహజం దీంట్లో పెద్ద అఘాయిత్యం ఏదో అయిపోయినట్టు ఏముంది సో అది జ్ఞాని యొక్క లక్షణం అలా ఉంటుంది సో ఆయన జ్ఞాని ఏ రకమైన కామనలు ఉండవు దాంతో ఏ భయాలు ఉండవు భయం ఉండదు ఉండదు భయం ఎందుకు వస్తుంది కామనని బట్టి సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ లిబరేషన్ కాబట్టి అది చత్తసర్వబాహ్యైషణ ప్రతిపన్న పారమహంస్య పారిరాజ్యతిప్రాయ సో పారమహ ప్రతిపన్న అంటే తెలియబడిన పొందబడిన ప్రతిపత్తి అంటే జ్ఞానము అని అర్థం విప్రతిపత్తి అంటే విరుద్ధ జ్ఞానం ప్రతిపత్తి అంటే జ్ఞానం ప్రతిపన్న అంటే తెలియబడినా కానీ వేదాంతంలో తెలుసుకోవడం పొందడం రన్నో ఒకటే పొందడం అన్నా తెలుసుకోవడం ఒకటే ఇక్కడంతా జ్ఞానం వల్ల పొంది పొందడమే ఇక్కడ కర్మ వల్ల పొంది పొందడం ఏం లేదు ఇక్కడ కాబట్టి ప్రతిపన్న అంటే లబ్ధ అని కూడా అర్థం చెప్పవచ్చు లేకపోతే తెలియబడినా తెలియడం ద్వారానే పొందడం ఉంటుంది ఇక్కడ పారమహంస్య పరిమి పారిరాజ్య అభిప్రాయ పరమహంస అంటే ఆ జ్ఞాననిష్టలో నిలిచి ఉండువాడు అని అభిప్రాయం మళ్ళీ దీనికి కూడా హంస ఈన హంస ఆయన పరమహంసా అంటూ అలాగ డివిజన్స్ వేస్తూ ఉంటారు మానవ స్వభావము డివిజన్ని క్రియేట్ చేయటం ముందు నిలిచి ఉంటుంది ఇప్పుడు రామకృష్ణ పరమహంసన లేకపోతే హంసన ఆయన పరమహంస అయితే మరి వివేకానందుడు హంస అయి ఉంటాడు ఆయన పరమహంస ఈయన పరమహంసలు అవుతాడు కాబట్టి ఈయన హంస మిగతా వాళ్ళు హంసలు కాదు పరమహంసలు కాదు ఏదో ఇట్స్ దాట్ లైక్ దాట్ సో అలాగంటి మళ్ళీ బ్రహ్మజ్ఞానంలో డివిజన్స్ ఏమి కేటగిరీస్ ఏమి ఉండవు కేటగిరీ కనపడిందంటే అది బ్రహ్మజ్ఞానం కాదనమాట అది సగుణోపాసన ఆ సగుణోపాసనలో మీకు వెరైటీలు ఉంటాయి ఎన్ని వెరైటీలైనా వేసుకు వచ్చినా ఓ ఇరవై వేసుకున్నా ఇంకా ఓ పది యాడ్ చేసుకోవచ్చు ఎవరైనా వచ్చి ఏం అభ్యంతరం కానీ బ్రహ్మజ్ఞానంలో మాత్రం నో డివిషన్స్ సో అంటే అజ్ఞానము లవలేశము కూడా లేదు అంతే అజ్ఞానం ఇక హంస ఆత్మస్వరూపమే అజ్ఞానము లేదు అని అర్థం అజ్ఞానము లేకపోవటం అనే దాంట్లోనే ఒక ఉన్నత స్థితికి ఆ పరమశబ్దాన్ని వాడతారు తర్వాత పరమహ అన్నది హంసకి విశేషణం కానక్కర్లా పరమమైన హంస కానక్కర్లా వీడు పరముడు వీడు హంస అయం పరమహ అయం హంస స్నాతానులిప్త అయం స్నాతానులిప్త అయం స్నాత అయం అనులిప్త అయం స్నాత వీడు స్నానం చేసిన వాడు అయం అనులిప్త వీడు క్రీము రాసుకున్న పూర్వం వాళ్ళు క్రిములు రాసుకునేవారు ఎందుకంటే ఈ అనులిప్త అనే ప్రయోగం ఈ కాళిదాసు దగ్గర నుంచి భాగవతం అంతా అదే ప్రియో ఎక్కడ చూసినా అను లేప అంగరాగము ఉంటాయి అంటే చందనం ముద్దలో పసుపు ముద్ద పర్వాలేదు యాంటై బ్యాక్టీరియల్ చందనము పసుపులో సుగంధము చాలా సూక్ష్మంగా ఉంటుంది చందనంలో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చందనం ముద్దలు రాసుకుంటూ ఉన్నాం కాబట్టి అదంతా అనవసరం అని నా అభిప్రాయం నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఉన్న వాటి చెప్పారు అనుకోలేదని అందులో ముఖ్యంగా ఆధునిక కాలంలో వచ్చే ఈ పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ అనవసరం కానీ ఒకప్పుడు స్కిన్కి మాయిశ్చర్ తక్కువైతే స్కిన్కి దొరదలోకి వస్తాయి అప్పుడు ఏదైనా కొంత ప్రాముంటే మంచిది అలాంటి సందర్భం ఏమైనా ఉంటే కానీ మందు ఏదైనా పర్వాలేదు కానీ అది అలంకారం తర్వాత సుగంధము ఇవన్నీ అనవసరం లోకాన్ని లోకంలో ఇవ్వంతుండే సో స్నాతానులుప్తన్నది ఉభయ ఉభయ పదములు విశేష్యములే ఇది విశేషమే అది విశేషమే ద్వంద్వం కాదు విశేషణ ఉభయపద కర్మధారయే అంటారు నీలోత్పలం అన్నట్టు కాదు అలా చెప్పేసే ఇచ్చు పరమహంస అయం పరమ అయం హంస వీడి జ్ఞాని హంస అయం పరమ ప్రకృతికి అతీతు పరమ అంటే సత్వజస్తమ గుణాత్మకమైన ప్రకృతికి అతీతుడు ఆ పరమహంస యొక్క భావమే పారమహంస్యము ఇంకా పారిరాజ్యము అని ఒకటి ఉన్నది పర పారమహంస్య పారిరాజ్యాన్ని కూడా పొంది ఉన్నాడు సో చూడండి సామ్రాజ్యం కావాలని అంట మంత్రం ఉంది నాకు గుర్తు రావట్లేదు ఈ హారతుల్లోనూ అక్కడ వాడతారు లేకపోతే పూజాది అయిపోయినప్పుడో లేకపోతే ఆశీర్వచినప్పుడో వాడతారు సామ్రాజ్యం వైరాజ్యం భోజ్యం అంటూ అలాగా ఓ వాక్యం ఓ వాక్యం వినే ఉంటారు సామ్రాజ్యం అంటే ఈ పృథ్వీ భోగాలకి సామ్రాజ్యం అని పేరు అది మాకు కావాలి వైరాజ్యం అంటే మరణించిన తర్వాత పుణ్యలోకాలకు ఉంది విరాట్ అంటే సత్యలోకం అక్కడ హిరణ్య భోగాలు అంటే సత్యలోకంలో ఉండే భోగాలు మళ్ళీ సత్యలోకం కంటే తక్కువ లోకాలు కొన్ని ఉన్నాయి జనహ మహహ తపహ ఇలాంటి తక్కువ లోకాలు ఏవో అవి పనికిరావు అవి తక్కువ కదా మరి ఇంకా టాప్ మోస్ట్ దట్ ఈస్ ది సత్యలోక ఆ భోగాలు కావాలి మాకు వైరాజ్యం ఈ జ్ఞానికి ఇవేమీ అక్కర్లేదు మరి నీగే నీకేమిటి కావాలా అంటే ఇప్పుడు మాకు పారివ్రాజ్యం కావాలి మాకు సామ్రాజ్య అజ్యాజ్యా సమ్ కైండ్ ఆఫ్ ఎ సో మాకు సామ్రాజ్యం అక్కర్లేదు వైరాజ్యం అక్కర్లేదు భోజ్యం అక్కర్లేదు మాకేం కావాలి త్యక్త సర్వ బాహ్యేషణ బాహ్యమే కాదు అది కూడా బాహ్యమే కదా ఆత్మ కంటే భిన్నంగా అనాత్మే కాదు ఇంకా పారివ్రాజ్యం కావాలి అంటే సర్వం త్యక్వ పరివ్రజతి అంత అన్నీ విరిచిపెట్టేసి చుట్టూ తిరుగుతూ ఉంటాడు చుట్టూ అంతటా తిరుగుతూ ఉంటాడు పరిత వ్రజతి అంతటా తిరగడం ఎందుకంటే ఎక్కడ రూట్స్ ఉండకుండా ఈ గవర్నమెంట్లో ట్రాన్స్ఫర్ సర్వీస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీడు టీచర్గా స్కూల్లో వేసి ఇంక జీవితం అంతా ఇక్కడే టీచర్ అని కనుక వాడికి హామీ ఇచ్చేసి కూర్చుంటే వాడు అక్కడ మరో బిజినెస్ ఏదో మొదలు చిట్ ఫండ్ కంపెనీ మొదలు పెట్టారు టీచర్గా పాఠం చెప్పరా అంటే చిట్ ఫండ్ కంపెనీ ఎందుకండి ఏం మనుషులు అనుకోవాలి అంటే డబ్బుల కోసం తర్వాత ఏమవుతుంది ఈ చిట్ ఫండ్ కంపెనీలు పెట్టిన వాళ్ళలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఫైనాన్సెస్లో అప్పుల్లో ఇరుక్కుపోయాడు అంతేత ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు అప్పుల్లో ఇరుక్కుపోయాడు అంటే గ్రహ బలం బాగులేదంటాడు గ్రహబలం బాగుపోలేముడు వీడు కలకాయండి వీడు చిట్టు పండు పెట్టింది ఇరుక్కున్నాడు దురాశకు పోయి ఇరుక్కున్నాడు గ్రహబలం బాగలేకపోవడం ఏంటి చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారంటే ఆయన ముందు ఉన్న ఇంటి ముందు ఉన్నటువంటి ఆ కప్పు ఏదో వాస్తు బాగోలేదో అంతేత ఓడిపోయిందని ఇవాళ చెప్పారు వాడు వాడు అడిగాడు వాడు అడిగిపోతాడు అడిగాడు ఈ ఇవాళ చెప్తున్నాడు వారి దేవాలతో ఇక్కడ ఈ రిపోర్ట్లో వాళ్ళు వీళ్ళని ట్రాక్ చేస్తారు వీళ్ళు తెలుసుకుని పడకుండా ఉండాలా వీళ్ళు పడిపోతూ ఉంటారు ఎందుకు ఓడిపోయారో చెప్పగలరా అడిగాడు అంటే ఆయన చెప్పొచ్చు నేను చూశాను వెళ్ళి చూసొచ్చాను కూడాను ఆయన రమ్మను చూడమన్నారా మీరు ఆయన రమ్మని నేనే వెళ్ళి చూసొచ్చాను ఆ పోర్టుకో అది కూడా వాస్తుకి విరుద్ధంగా ఉంది అని చెప్పాడు అంటే మరి ఈవేళ చెప్తున్నారే అప్పుడు ఎందుకు చెప్పలేదని అడిగాడు అది కానీ అప్పుడు నన్ను ఎవడో అడగలేదు నేను చెప్దామని సిద్ధి కలిగి ఉండాలని చెప్పాడు వెళ్తా ఆయన సినిమా గ్లామర్తో ఏదో వద్దాం అనుకున్నాడు జనాలు తెలివి మీరిపోయారు జనాలు చాలా ఇంటెలిజెంట్ అది కాదు అది రీజన్ కాదు జనాలు మూర్ఖులు వాళ్ళకేమీ తెలుగు థేటర్లు లేవు వాస్తు బాగోలేదు కాబట్టి ఓడిపోయాడు ఇవి వీడి కరు చూస్తున్నాం అమేజింగ్ పీపుల్ సో ఇదంతా సర్వం పరిచేజ్యం ఓ చోట అక్క పెడితే ఇలాంటివేవో మాములు పెడతాడు చదువు చెప్పడం మానేసి ఏదో షాప్ మొలు పెడతాడు ఫ్యాన్సీ షాప్ పెడతాడు భార్య పేరు మీద పెడతాడు తను వెళ్ళి హై టీచర్ పనిచేస్తూ ఉంటాడు అలా వెళ్ళి సతకం పెట్టు నాలుగు మాటలు చెప్పి ఎత్తగా వస్తాడు పేరు మీద ఫ్యాన్సీ షాప్ వచ్చి తనే నడిపిస్తూ ఫ్యాన్సీ షాప్ అంటే సబ్బులు జువెందలు ఇంక ఏది పెడితే అది అమ్మచ్చు దాని పేరే ఫ్యాన్సీ షాప్ ఇలాంటిది ఏదో చేస్తాడని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు అదే ప్రిన్సిపుల్ సన్యాసులు కూడా వర్తిస్తుంది ఒక చోట అలా స్థిరపడిపోయి ఉన్నారంటే అభ్యక్షులకి వాటికి బాగా భోగాలికి అలవాటు పడిపోతాడు అందుకోసం ఈ చోటు తిరుగుతూ ఉన్నవాయా అది తహా రజతి ఇక్కడికే అక్కడికి పోతూ ఉండు మీకు నేను ప్రిన్సిపుల్ చెప్తున్నా మీరు ఒక పూట భోజనం చేసిన ఇంట్లో మళ్ళీ భోజనం చేయకుండా ఒక్క వారం రోజులు కనుక మీరు భోజనం చేస్తే మీకు భోజనం మీద ఉండేటువంటి ఆసక్తి ఎవరైనా మిగిలి ఉంటే పోతుంది ఎందుకంటే ఏవి ఒక ఉండదు ఏవి ఎలా ఉంటుందో తెలియదు అండి ఆ రోజులో ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒక వ్యవస్థితంగా ఉండదు భోజనం వ్యవస్థితంగా ఉండడం అన్నది గృహస్థి యొక్క ఒక పెద్ద అడ్వాంటేజ్ ఆ అడ్వాంటేజ్ పోతుంది ఏం తింటాడో తెలియదు అలా అన్ని బాధ్యులు ఉంటాయి ఏది లోటే ఉండదు ఎవరి థింగ్ ఈజ్ గుడ్ బట్ మధ్యాహ్నం తిన్న భోజనం వేరు రాత్రి తిన్న భోజనం వేరు మధ్యాహ్నం అక్కుళ్ళు బియ్యంతో అన్నం తింటే రాత్రి కృష్ణ కాటుకులు ఇప్పుడు పేర్లు ఏమున్నాయో నాకు తెలియదు నాకు తెలుసులు పేర్లు ఈ రోడ్డు ఆ పాతకాలం అక్కుళ్ళు కృష్ణకాటుకులు కొంతమంది అంటే మా చిన్నప్పుడు అలా వినపడేది కృష్ణ ఘాటులు బియ్యాలకు అలవాటు పడ్డామని అప్పుడు చిన్న కట్టుకుంట ఈ సన్యాసి వీటికి అతీతంగా పోతాడు వాడికి ఏ పూట ఏ రకమైన అన్నం ఉంటుందో చెప్పలేము కొంతమందికి అన్నము బిరుసుగా ఆ మెతుకులు అటు అంటుకోకుండా ఉంటే ఇష్టం కొంతమందికి ముద్దగా ఉంటే ఇష్టం వీటికి ఎలా ఏది ఇష్టమో వీడే చాలుస్ మరి just he doesn't have a chance tarvata sadhulo ante elaga cheppestunna kabatti inkottu kuda cheppestunnanu aa topic vachindi garaka sadhulo lo <laughs> oka professional hazard okatundi adey vundante aa professional ippudu paatham cheppi vaadiki professional hazard kandam povtundi anje vundey urdu ekku maatladu <laughs> kontha paatham cheppadu maatladam ne chaapul ledu chestunnanu ne ante kandhaniki prashadam okatundi dani clergyman's throat and that it is it is an expression స్లెడ్జి మెస్ త్రోట్ అంటే త్రోటే ఎప్పుడు వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు వేడి నీళ్ళు తాగడం ఇలాంటివి చూస్తూ ఉంటాడు అలాగే సాధుసు స్టమక్ అని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు ఎందుకంటే వాడి స్టొమక్ చాలా సెన్సిటివ్గా తయారవుతుంది ఎందుకంటే స్థిరత్వం ఉండదు స్టొమక్ ఈజ్ అటస్టమట్ వన్ కైండ్ ఆఫ్ ఫుడ్ అదేమీ ఉండదు కాబట్టి ఒక ప్రొఫెషనల్ హెజెడ్ ఏంటంటే చాలా సెన్సిటివ్ స్టమక్ విచ్ ఈస్ వెరీ వల్నరబుల్ అలాంటి స్టోమక్ తయారవుతుంది అది ఇట్స్ ఎ ప్రొఫెషనల్ రిజర్న్ ఫర్ సాధు మీరు ఎవరినైనా సాధువులను అడిగినప్పుడు వెరిఫై చేసుకోవచ్చు నేను సాధువుల దగ్గర విని నేర్చుకున్నమాట ఇది కాబట్టి ఇది పారివ్రాజ్యము అంటే ఒకటి చెప్పాను సో పరితహ ప్రజతి ఒకచోట స్థిరంగా ఉండకపోవటం అన్నది అది జ్ఞానం యొక్క ఒక ప్రధాన లక్షణం తర్వాత అజ్ఞానికి జ్ఞానికి ఉండే తేడాని జ్ఞాని యొక్క స్వరూపాల గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు బాడీ ఉంటుంది ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి మైండ్ ఉంటే ఉంటాయి థాట్స్ ఫీలింగ్స్ ఉంటాయి కావండి అజ్ఞాని వీటి ఎడల బా ఫిజియలాజికల్ ఫంక్షన్స్ యాజ్ వెల్ అస్ సైకలాజికల్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ వాటి విషయంలో అజ్ఞాని సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు వెరీ సెల్ఫ్ కాన్షియస్ అంటే అలాగా దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చింది మనస్సుకి క్లేశం కలిగితే నాకు క్లేశం కలిగింది సో బాడీ మైండ్లో ఏ ఏ ఈవెంట్స్ వస్తూ ఉంటాయో కాలక్రమంలో వాటన్నిటికీ ఎలా ఐడెంటిఫికేషన్తో అజ్ఞాని ఉంటాడు వెర్యాజ్ జ్ఞానికి కూడా సిమిలర్గానే ఉంటుంది వాడికి రోగాలు వస్తాయి మైండ్కి కొంత ఇటువంటి మూమెంట్స్ ఉంటాయి మైండ్లో ఏవో సంస్కారాన్ని బట్టి మైండ్ ఒకప్పుడు ఉత్సాహంగా ఉంటుంది మరొకప్పుడు నిరుత్సాహంగా ఉంటుంది ఏదైనా ఒక వార్త ఉన్నప్పుడు ఖేదం కూడా కలుగుతుంది అవన్నీ మెంటల్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఆఫ్ లవ్ అట్సెట్రా ఉంటాయి కానీ హీఈ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ హీలింగ్ ఆఫ్ దామ్ అన్సెల్ఫ్ కాన్షియస్గా ఉండడం అన్నది ఆ జ్ఞానం యొక్క ప్రత్యేక లక్షణం దృికహ అంటే అర్థం ఉంది అన్సెల్ఫ్ కాన్షియస్ రోగం ఉంటుంది రోగంతో బాధపడుతూ ఉంటుంది రోగంతో బాధ కూడా ఉంటుంది కానీ దాంతో ఐడెంటిఫికేషను ఉండదు ఇంటెన్స్ పెయిన్లో కొంత ఐడెంటిఫికేషన్ ఉందా లేదా అనే వివేక వివేకానికి కూడా తాగుండ తాగుండని స్థితి కానీ ఓవరాల్గా మనం రోగిష్టవలం అయిపోయావు మన ప్రారంభల్లో అయిపోయింది మన గృహస్థితి బాగలేదు మన గిరి బాగలేదు అలాగంట ఉండదు అలాగంటే అదంతా అజ్ఞానం యొక్క లక్షణం కాబట్టి అటువంటి అన్సెల్ఫ్ కాన్షియస్గా ఉండటం కూడా అది జ్ఞాని యొక్క ఒక ప్రత్యేక లక్షణము సో అది కూడా పారి రాజ్యంలో ఒక అంశము ఇభిప్రాయత్మానం విదిత్వా బృహదారణ్యక శ్రుతి ఏతవై ఆత్మానం విదిత ఆపాతికం వేదనం యుత్నహేతు ఉచ్యే అశ్రుతి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఏదవైతమాత్మా విదితా దారైషణాయాశ్చ విత్తషణాయా వ్యుత్య అథిక్షాచర్యరీ అది మొత్తం వాక్యం ఆ పారివిరాజ్యాన్ని అనే మాటకి సపోర్టుగా ఆయన శృతిని కోర్చేస్తూ ఓ మొక్క అందించారు ముక్క అలా అందిస్తారు ఏతము వైతమాత్మానం ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన యషణ యషణాత్యాగము పారివిరాజ్యము సో ఆ శృతి కూడా ఇదే విషయాన్ని మనకి బోధిస్తూ ఉన్నది తర్వాత తద్బుద్ధాత్మాన తత్పరాయణ సో తత్వ అంటే ఆత్మతత్వము ఆత్మతత్వము నందే నిష్ఠ బుద్ధి గలవారు బుద్ధి అంటే ద ఫోకస్ ఆఫ్ ది మైండ్ ఆ మనస్సు యొక్క ఫోకస్ దేని మీద ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి ఈ స్టాక్ మార్కెట్ తోటి డీల్ చేసి వాళ్ళు ఉంటారు స్టాక్లో డబ్బులు పెడుతూ ఉండడము ఆ స్టాక్ లో బాగా ఇన్వెస్ట్ చేయటము అలా ఉన్నాడనుకోండి వాడి బుద్ధి చాలా పాదరసలాగా చురుకుగా పనిచేస్తుంది బట్ దెన్ ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఫోకస్డ్ ఇన్ స్టాక్ మూమెంట్స్ అలాగే ఈ జ్యోతిషని చెప్పి వాళ్ళు ఉంటారు వాడు కూడా ఏదో దేవుడు దయ్యం ఇలాంటి పూజల పురస్కారం అని లోక వ్యవహారాలు మాట్లాడతారు తప్ప వాస్తవంలో వాడు ఎంతసేపు ఆ జ్యోతిషం మీద ఫోకస్ అయి ఉంటారు వాస్తు ఉన్నాడు వాడు మళ్ళీ వాడు వాస్తు మీద ఫోకస్ అయి ఉంటాడు ఈ న్యూమరాలజిస్ట్ ఉంటాడు దాని మీద ఫోకస్ అయి ఉంటాడు ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉంటాడు దాని మీద ఫోకస్ అయి ఉంటాయి ఇతర అదర్ థింగ్స్ విల్ బి గేర్ కానీ ది ఎంటైర్ ఫోకస్ విల్ బి ఆర్ ఓన్లీ వన్ థింగ్ యూ కెనాట్ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ ఫోకస్డ్ ఏదో ఒక దాని మీద ఉంటుంది ఫోకస్ మిగతావన్నీ సైడ్ లైన్స్లో పడి ఉంటాయి అంచేతన అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ ఒక ఎక్స్ప్రెషన్ అబ్జెంట్ మైండెడ్ ప్రొఫెషన్ అండ్ ప్రొఫెసర్ అంటే వాడు ఎప్పుడూ కూడా వాడు రీసెర్చ్ బేసిస్ రీసెర్చ్ దాని మీద ఉంటాడు టీచింగ్ రీసెర్చ్ దాని మీదే ఫోకస్ అయి ఉంటాడు దాంతో వాడితో మిగతా వాళ్ళు సర్దుకుని పోతే పర్వాలేదు వాటితో సర్దుబడి నేను సినిమాకు పిలిచినప్పుడు అలా రాలేదు నేను పార్టీకి పిలిచినప్పుడు అలా అని అలాగంటే గ్రీవెన్స్లు పెట్టుకుంటే ఆ మ్యారేజ్ నిలబడదు పూర్వం వాళ్ళు కోపం అలా సర్దుకుపోయేవారు అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్కి భార్యగా ఉన్న వాళ్ళు అలా పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ ఆయనకి తగ్గట్టుగా వాళ్ళు జీవితాన్ని మలుచుకుని సహజీవనం చేసేవాళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో అలా ఏవాళ్ళు లేరు ఎవడైనా అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ లక్షణాలు ఉంటే వాళ్ళు డైవర్స్ ఇచ్చి పాంట్ లివ్ లైక్ దాట్ కాబట్టి ఉండేవాడు అనే ఒక ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్గా ఉండేవాడు ఎప్పుడూ కెమిస్ట్రీ ఆలోచిస్తూ ఉండేవాడు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కానీ నోబెల్ ప్రైజ్ వచ్చే లోపల మూడు మ్యారేజ్లు మూడో మ్యారేజ్ కూడా బ్రేక్ అయిన తర్వాత వచ్చింది నోబెల్ ప్రైజ్ ఏం చేసుకుంటాడు నోబుల్ ప్రైజ్ మొదటి మ్యారేజ్ బ్రేక్ అయింది రెండోది బ్రేక్ అయింది మూడోది కూడా బ్రేక్ అయింది అప్పటికి నోబుల్ ప్రైజ్ వాళ్ళకి తనకి తెలిసిన వర్క్కి మనం నోబుల్ అప్పటికి వచ్చింది వాళ్ళకి ఏ గేమ్ ఇట్ సో హీ టుక్ ఇట్ బట్ దెన్ హీఈ్ ఎ లోన్ ఎందుకంటే అతనికి మ్యారేడ్ లైఫ్ వాళ్ళెవరో నిలబడలేదు వాళ్ళు నిలబడి ఉంటే పాపం హీ దే గుడ్ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్సో కానీ అలా ఉండరు సో పాశ్చాత్య దేశాల్లోనూ కూడా అలా ఉండరు సో అది తద్బుద్ధి అంటే అలా ఉంటుంది ఆ బుద్ధి ఫోకస్ ఏదో ఒకవేళ మీద ఉంది సో అలాగంటే ఫోకస్ జీవితంలో ఆత్మనిష్టపై తెచ్చుకోవాలి అది ధరిస్థితి పాయింట్ మిగతా ఉంటాయి డబ్బు ఉంటుంది లోక వ్యవహారం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఫోకస్ ఈజ్ ఆన్ ఆత్మనిష్ట తద్బుద్ధయ